కవంకళీనాపస్తమం జ్యేష్ట ఆదిం బ్రహ్మణా బ్రహ్మణి సాదనం శ్రీహాగణా నమ సదాశివసమారంభా శంకరాచార్యమ్యమాన్ అస్మదాచార్యపే గిరు పరంపరా నారాయణం సంస్కృతరం చేీ సరస్వతీ వ్యాసం తోజయముదీరే కర్మ్యేవాధిస్తే మా ఫలూ కదా మా కర్మఫలేతుభూ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 ब्रह्मसूत्रा नाग सूत्रा मौत शास्त्रा वादो ब्रह्मजिज्ञा जन्मा यहां तत्वसम नागूत्र मत शास्त्रा कवर अलागे योगचतुसूत्र अथ योगाशास योगशिवृत्तिरूध सदा दृष्टिस्वरूप स्थानीय ఇంకో సూత్రం మొత్తం నాలుగు సూత్రాలు అలాగే ఇది కర్మయోగ చతుస్సూత్రీ కర్మయోగానికి సంబంధించిన నాలుగు సూత్రాలు కర్మణ్యేవాధికారే మా కదాచన మా కర్మఫల మాతే సంగోత్వకర్మే సూత్ర శ్రీకృష్ణుడు గీతలో బోధించినటువంటి తత్వము మానవ జీవితానికి చాలా దగ్గరగా ఆయన తత్వాన్ని తీసుకొస్తారు వాళ్ళు ఏమంటారంట జ్ఞానాన్ని జీవితాన్ని మిలా మేళనం చేసేటువంటి ఒక కళ ఆర్ట్ ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆర్ట్ ఆఫ్ లివింగ్ అని చిన్నయానంద గారు అంటూ ఉండే నిజానికి ఓ ఆర్ట్ ఆఫ్ లివింగ్ అనే పదాన్ని అది చిన్నయానంద గారు దాన్ని పేటెంట్ చేసి ఉండాల్సిందే అని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 has to be integrated into the life of a human being An integration aned eppudu kuda education of kanaka aa jnanamo atma jnanam aned edaithe kalado danini jeevithanloki melavimpu chese tivanti aa aa naypunyanki karmayogamo aa kalaki naypu karmayogamo antu aa karmayogalanantani karma kuda ee shlokanlo shri krishnudu sala muddu mudduga sala simply ga bodhistharu తర్వాత కర్మకి సంబంధించి ఈ జగత్ మొత్తం మీద సృష్టి మొత్తం మీద లేకపోతే ప్రపంచంలో ఇంత చక్కగా నిరూపణ చేసినటువంటి శాస్త్రము ఎక్కడ లేదు నవ్భూతోన భవిష్యత్ అంతేతనే ఈ శాస్త్రాన్ని మీరు ఎక్కడ బోధించినా ఎవళ్లు చదివినా కూడా అందరూ కూడా అత్యాశ్చర్య ముగ్గులైపోతూ ఉంటారు పెద్ద పెద్ద విద్వాంసులు ప్రపంచ ప్రఖ్యాతి చెందినటువంటి పండితులు మ్యాక్స్ములర్ కార్లాయిల్ ఎమర్సన్ థోరో ఇలాగంటే షోకన్ హ్యారార్ ఇలా ఒక పేరుతో కొన్నిస్తుంది డజన్స్ ఆఫ్ నేమ్స్ మీరు చెప్పగలుగుతారు వీళ్ళందరూ కూడా ఈ కర్మయోగాన్ని గీతంటే కర్మయోగమే కర్మయోగంతో ప్రారంభం అవుతుంది సాంఖ్యం ముందు ఉన్నది సాంఖ్యమైనా అసలు గీత అనేప్పటికీ అందరి దృష్టి కర్మయోగం మీద ఉంటుంది ఎందుకంటే ప్రాక్టికల్ లైఫ్ కదా వీళ్ళందరూ కూడా గీత చేత ప్రభావితులైనటువంటి ఆ నిజానికి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 మన సమాజంలో మనము కర్మయోగానికి బాగా దూరమైపోయి మనము చాలా వికృతులు అనేక తోటి సమాజ జీవనము నిండి ఉంటుంది ఇప్పుడు మన సమాజ జీవనం మీరు చూసినట్లయితే నేను భారతీయ సమాజాన్ని గురించి ఏదో విమర్శ మీరు అనుకోద్దు అలాగా ఎప్పుడు కూడా ప్రాక్ మనం ఎప్పుడూ విమర్శ ఒక రకమైన ద్వేషభావంతో చేయం విమర్శంతో చేసేది కాదు దాన్ని ఏమున్న ప్రేమతో చేసే విమర్శ ఆ సమాజ జీవనాన్ని చూసినప్పుడు కలిగేటువంటి ఒక భావ పరంపరని ప్రకటించడం తప్పిస్తే సమాజ సమాజం మన మనం పుట్టి సమాజాన్ని మనం ఎందుకు తిట్టడం కాదు విమర్శించడం చాలా పాజిటివ్గా మన సమాజ జీవనంలో కలహం ఎక్కువగా మీరు చూడండి ఇప్పుడు మిసిసిపీ రివర్ ఉంది దానికోసం ఈ స్టేట్ వాళ్ళు ఆ స్టేట్ వాళ్ళు కొను కొట్టుకున్నారు అనే మాట మీకు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 అంత కామ్ గా టెక్నీషియన్స్ కూర్చొని ఇంజనీర్స్ కూర్చొని సెటిల్ చేసేసుకుంటారు దీని మీద మీకు అసలు పొలిటీషియన్స్ యొక్క ప్రవేశమే ఉండదు ఒకవేళ ఉన్న వాళ్ళు హస్తాక్షరం చేయడానికి తప్పిస్తే కలహానికి అవకాశం ఉండదు మన దగ్గర ఒక గుంట ఉందనుకోండి నేల గుంట ఆ నేళ్లగుంట గురించి ఇటువైపు వాళ్ళ టోల్పాటు డెవలప్కుంటూ ఉంటారు అక్కడికి విలేజెస్ లో ఆ నీళ్ల గుంటలో ఉండే నేళ్ల గురించి డెవలప్కుంటూ ఉంటారు జిల్లాకి జిల్లాకి మధ్యలో చిన్న కాలం ఉంటే ఆ కాలం కోసం ఈ జిల్లా వాళ్ళు ఆ జిల్లా వాళ్ళు దెబ్బలాడుకుంటారు రివర్కి రివర్కి మధ్యన ఇటు స్టేట్ ఒకటి ఉంటే ఆ స్టేట్ స్టేట్ వాళ్ళు నీళ్ల కోసం దెబ్బలాడుకుంటారు నీళ్లు ఉండవు అక్కడ వీళ్ళు దెబ్బలాడుకుంటూ ఉండగానే గుంటలో నీళ్ళన్నీ ఎగిరిపోతూ ఉంటారు అయినా వీళ్ళు దెబ్బలాట కొనసాగిపోతూ ఉంటారు ఇది ఈ రకమైన కలహ కలహం చాలా ఎక్కువ మన పొలిటి క్వాలిటీ అంటే పొలిటికల్ సిచ్యువేషన్ ఎంతలా ఫ్రాక్చర్ అయిపోయిందంటే మనకి ఒక సింగిల్ పార్టీ దేశంలో మెజారిటీ వచ్చేటువంటిది అది కథ అది జరిగి పని కాదు ఇట్ ఇస్ నాట్ గోయింగ్ టు హ్యాపన్ ఇట్ విల్ నెవర్ హ్యాపన్ అన్నట్టుగా అయిపోయింది ఇది ఏది ఉంది సింగిల్ పార్టీ ఎక్కడికక్కడ ముక్కల ముక్కల ముక్కలు తప్పిస్తే సింగిల్ అబిహార్ చూడండి లాలూ ప్రసాద్ వారి ముక్క వేరు వాళ్ళ ముక్క వీళ్ళ ముక్క ఈ లోపల వీడి పాస్వాని వీడో ముక్క ఆ ముక్క ఇప్పుడు మళ్ళీ రెండు ముక్కలు సో ఈ విధంగా ఇది ఇది ఫ్రాక్చర్డ్ అండ్ ఫర్దర్ అండ్ ఫర్దర్ అండ్ ఫర్దర్ ఫ్రాక్చర్ సోషల్ లైఫ్లో ఆ ఫ్రాక్ ఎక్కువ కలహం వచ్చేస్తుంది ఈ కలహానికి హేతు ఏమిటో తెలుసు అండి వ్యక్తులు కర్మలో ఆనందాన్ని మరిచిపోయి ఫలప్రష్న ఎప్పుడైతే పెంచేసుకుంటారో అప్పుడు ఆ సమాజం అలా అయిపోతుంది సో భారత వినోబావే గారు అంటారు పుట్టిన దేశమేనా ఇది అంటారు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 कर्मसूत्रो श्लोक में चाला गोप श्लोक आ श्लोक अंदम कर्मण्यवास्ते मदाचन मल हेतु माते संगोस्पक कर्मणी इवनि चद కాబట్టి పదోేదం చేస్తే మీకు తేలిగ్గా ఉంటుంది కర్మణి ఏవ అధికారే మా ఫల కదాచన మా కర్మఫల హేతు భూ మా తే సంగ అస్థు అకర్మణి ఈ శ్లోకంలో మూడు మాలు ఉన్నాయి చిత్రంగా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 సో అధికారము అంటే రెండు అర్థాలు ఉన్నాయి సంస్కృతంలో ఒకటి ఒక ప్రకరణం కాంటెక్స్ట్ వ్యాకరణ సందర్భంలో అధికార సూత్రము అంటే ఆ కాంటెక్స్ట్ సో ఆ కాంటెక్స్ట్ అనే అర్థంలో పడతారు రెండో అర్థము ఇక్కడ వేదాంతంలో చాలా ప్రముఖంగా వచ్చే అర్థము యోగ్యత క్వాలిఫైడ్ క్వాలిఫికేషన్ యోగ్యత అంటే అర్థం అదే కదండి ఇప్పుడు ఈ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేప్పుడు క్వాలిఫికేషన్స్ అని ఇస్తాడు ఇంగ్లీష్లో అయితే తెలుగులో అయితే ఇస్తే ఏమని ఇస్తాడు కావలసిన అర్హతలో అని ఇస్తాడు అదే అర్హత అది యోగ్యత యోగ్యత అర్హత లేక యోగ్యత సో అధికార శుద్ధానికి అర్థం సో ఇప్పుడు చూడండి కర్మని చేసే సందర్భంలో కర్మ కర్మఫలము రంగుంటాయి కర్మ ప్రయోజనము అని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 ఇంజనీర్ ఉన్నాడు అనుకోండి సివిల్ ఇంజనీర్ సివిల్ ఇంజనీర్ బ్రిడ్జ్ కడుతున్నాడు అనుకోండి బ్రిడ్జ్ కడితే అతను చేసే కర్మడు కర్మ కదా అతను కర్మదర్శనం ఇప్పుడు రాజమండ్రి దగ్గర కొత్తగా బ్రిడ్జ్ కట్టాడు అంత పాత బ్రిడ్జ్ ఉంది అది కాకుండా రీసెంట్గా బ్రిడ్జ్ కట్టారు కట్టి గోదావరి స్టేషన్ నుంచి వచ్చిన బ్రిడ్జ్ లేటెస్ట్ బ్రిడ్జ్ దాన్ని కట్టిన ఆయన పేరు కల్కి అవతారం అని అంటారు ఆయన రైల్వే అఫీషియల్ ఈ సౌత్ సెంట్రల్ రైల్వేలో చాలా టాప్ అఫీషియల్ సివిల్ ఇంజనీరింగ్ లో చాలా అందవేసిన చెయ్యి ఆయన మీరు రిటైర్ అయిపోయే ముందు రైల్వే అధికారులు రైల్వే బోర్డు ఆయన్ని పెట్టారు మీరు ఈ కట్టి ఆ తర్వాత మీరు రిటైర్ అవ్వండి ఆయన దగ్గరుండి ఆ బ్రిడ్జి కట్టారు అది ఆయన కన్స్ట్రక్షన్ చాలా గొప్పదని చాలా బాగా కట్టారు ఆ బ్రిడ్జ్ మీద వెళ్తుంటే మీరు రైలు డబ్బు డబ్బులో కూడా ఉండదు మామూలుగా మామూలుగా వెళుతున్నట్టే ఉంటుంది నేల మీద వెళ్తున్నట్టుంటుంది కానీ బ్రిడ్జ్ మీద వెళ్తున్నట్టు ఉండదు అదే మామూలు అవతల వైపు బ్రిడ్జ్ మీద వెళ్ళింది అనుకోండి రైలు మొత్తం చుట్టుపక్కల అందరూ నిద్రపోతున్న వాళ్ళందరూ ఉలిక్కి వెళ్లేస్తారు ఎవడవిడ అంత చాలా గడబడి చేస్తూ వెళుతుంది ఏదో డబ్బాలు వాయిస్తున్నట్టే కానీ ఈ బ్రిడ్జ్ మీద వెళుతుంటే బ్రిడ్జ్ మీద వెళ్తున్నట్టు ఉండదు స్పెషల్ టెక్నాలజీ క్యాంటీలివర్ టెక్నాలజీ అనేది ఆయన అప్పట్లో చెప్పారు నేను ఇవన్నీ ఫాలో అయ్యాను కాబట్టి మేము చెప్తున్నాం చాలా సిన్సియర్ అఫిషియన్ వెరీ గ్రేట్ ఇంజనీర్ సో ఆయన బ్రిడ్జి కట్టడానికి ఆయనకి నాలుగు సంవత్సరాలు పట్టింది ఈ నాలుగు ఆ బ్రిడ్జికి ఆయన చేసిన కర్మ ఆయనతో ఇంకా చేసిన వాళ్ళు చేశారు ఆయన చేశారు కదా కర్మ చేశాడు కదా ఆ కర్మకి ఫలం ఏమిటో తెలుసిన ఆయన జీతం ఆయనకు వచ్చిన జీతము ఫలం ప్రయోజనం ఏమిటి ఆ బ్రిడ్జి మీద రైళ్లు ఇటువంటి వెళుతూ ఉండటం సమాజం అంతా కూడా ప్రయోజనాన్ని మనందరం రైళ్ళులో హాయిగా వెళుతూ ఉంటాం ఈ రాజమండ్రి ఈ అది ఫ్రంత్ రూట్ అది ఇన్ని ఇన్ని వందల రైళ్లు చోటు వెళ్తూ ఉంటాయి ఆ బ్రిడ్జ్ మీద ఎంత ఆనందం కలుగుతుంది సో అది ఫలము ఆయనకి దక్కుతుంది ప్రయోజనం ఆయనకి దక్కదు ప్రయోజనం విశాలమైన సమాజానికి దక్కుతుంది ఇప్పుడు మనిషి మీరు చెప్పండి ఆ పని ఆయన చేస్తున్న సందర్భంలో ఆయన ఫోకస్ దేని మీద ఉండాలి కర్మ మీద ఉండాలి కర్మ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 కర్మఫలాన్ని విడిచిపెట్టే ఉన్నాడు కదా మా కర్మఫల హేతుర్భూ కర్మఫల హేతువు నువ్వు కావద్దు అని అన్నాడు కదా కర్మఫలాన్ని విడిచిపెట్టేసి మహాభాగ్యానికి ఇంకా కర్మ ఎందుకండి చేయటం కర్మే వదిలిపెట్టేస్తే పోలేదా అని అడిగారు ప్రశ్న అంటే నువ్వు ఇలాంటి నీలాంటి బుద్ధిమంతులు ఉంటాడని శ్రీకృష్ణుడు తెలిస్తే మాటేశం గో స్వకర్మణే అని పక్కనే చెప్పాడు నువ్వు విడిచిపెట్టాయి కదా నీలాంటి బుద్ధిమంతులు ఉంటాడని తెలుసు ఒక ఆయన అడిగారు అడిగే ఏమి ఉపన్యాసం అండి నిష్కామకర్మ అంటారు ఏమీ కోరిక లేకపోతే కర్మ ఎందుకు చేయాలండి అని అడిగాడు అడిగితే నేను ఇతను చూడు ఆ అడిగింది కూడా ఎలా అడిగాడు అంటే తెలుసుకుందామనే ధోరణిలో ఒక ఒక సెన్స్యూరింగ్ యాటిట్యూడ్ లో అడిగితే నేను చూడండి మీరు లోతుగా అధ్యయనం చేసి జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి కానీ ఒక మహోన్నతమైన తత్వాన్ని రకంగా తప్పుదారి పట్టించే ప్రయత్నం చేయకూడదు కర్మకి ఫలము ప్రయోజనము రెండు ఉంటాయి నిన్ను ప్రయోజనం లేకుండా పని చేయమంటారు లేదు కర్మయోగము అంటే ఆయన నాకు ఇప్పుడు ఇక్కడ ఒక పెద్ద తీసేసి మళ్ళీ కప్పేసామనుకోండి ఏ ఫలాన్ని అపేక్షించకుండానో అది కర్మయోగం అయిపోతుందా అని అది దృష్టాంత రోడ్డు పక్కకి వెళ్దాం ఎవరికి ఫోరంబోక ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ లోకి వెళ్ళి ఒక పెద్ద తీసేసి మళ్ళీ కప్పేసక్కర్ సిక్స్ అవర్స్ కర్మ చేశాం ఏమిటి ఫలం ఏంటంటే ఫలం వద్దన్నావు కదా నువ్వు ఫలతృష్ణ ఉండద్దన్నావు కదా అని చెప్పి ఇప్పుడు నేను చేసింది ధర్మయోగం అంటే ఇప్పుడు నాకు ఆత్మజ్ఞానం కలుగుతుందా అంటే అలా కాదండి ఫలము ప్రయోజనము రెండు కాబట్టి శ్రీకృష్ణుడు ఏమంటున్నాడంటే నువ్వు ఫలం గురించి చింత పెట్టుకోవద్దు నిష్ప్రయోజనమైన పని చేయమంటావు పని ప్రయోజనం ఉండే పనే చేసుకోవాలి కానీ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 కేవలం లంచగుండులకి మాత్రమే ప్రాధాన్యం ఇచ్చేటువంటి సమయం వచ్చినప్పుడు అప్పుడు సమాజం అకలాపతలం అయిపోయి విప్లవం వచ్చేసి ఇంకా ఈ సమాజంలో సివిల్ సొసైటీ ఉండదు జంగిల్లా వచ్చేస్తుంది ఇంకా రాలేదు ఎందుకంటే ఇంకా ఆ కర్మ ఫలా ప్రశ్న లేకుండా ఆ ప్రయోజనం కోసం పనిచేసే వాళ్ళు కొద్దో గొప్ప ఉన్నారు ఇంకా స్టిల్ దెర్ ఆర్ సో ఆ విధంగా ప్రయోజనము రెండు ఉంటాయి నిష్ నిష్ప్రయోజనమైన పని చేయమని అంటలేదు ప్రయోజనం చూసుకోవాలి పని మొదలుపెట్టేప్పుడు ఈ పనికి ప్రయోజనం పూర్ణంగా ఉంది అని చూసుకోవచ్చు ఫలం ఉండి తీరుతుంది కర్మకి ఫలం ఉండి తీరుతుంది ఫలాన్ని విడిచిపెట్టమని అర్థం ఫల ప్రశ్నను విడిచిపెట్టమని ఫలం ఇప్పుడు కూడా ఫిజికల్గా విడిచిపెట్టాల్సిందేది ఉండదు గీత యొక్క సందర్భంలో ఫిజికల్గా విడిచిపెట్టాల్సిందేది ఉండదు మీరు ఫిజికల్ గా విడిచిపెడితే ఏమీ ఉపయోగం లేదు ఫిజికల్ గా విడిచిపెట్టడం కాదు చేయాల్సింది మీరు చిత్త త్యాగ మనస్సుతో విడిచిపెట్టాలి ఇప్పుడు సినిమాని విడిచిపెట్టాలంటే ముందు మనస్సుతో సినిమాని పరిచ్ఛం చేయాలి అలా కాకుండా సినిమాకి వెళ్లకుండగా వచ్చి ఇక్కడ క్లాసులో కూర్చుని అయ్యో సినిమాకి వెళ్ళి బాగుండేదే మంచి సినిమా అది వదిలిపెట్టి ఇక్కడ వచ్చి కూర్చున్నాను అవసరంగాను ఇదేమో ఇది షుక్ట్ అనుకున్నాడు అనుకోండి అలా అనుకుంటూ క్లాసులో కూర్చోడం కంటే వెళ్ళి సినిమా హాల్లో కూర్చోడమే అయ్యం దట్ ఈస్ బెటర్ కాబట్టి సో ది పాయింట్ ఈజ్ చిత్త త్యాగం మీరు సినిమా హాల్లో కూర్చున్నా తప్పులేదు ఆ సినిమా ఎందు ఆసక్తి లేకుండా ఉన్నట్లయితే కూర్చున్నా కూడా తప్పులేదు ఆసక్తి పెట్టుకుని ఎక్కడో దేవాలయంలో కూర్చున్నా కూడా దోషమే అవుతుంటుంది కాబట్టి ది పాయింట్ ఈజ్ కర్మఫలమును విడిచిపెట్టేమని కాదు కర్మఫల తృష్ణ వద్దు సో ఇక్కడ చూడండి మీకు ఓ సిద్ధాంతం ఉంటుంది మనస్సు ఒక సమయంలో ఒకే దానిపై కేంద్రితం అవుతుంది నిజానికి దీనికి దృష్టాంతం ఎలా చెప్తారంటే ఇప్పుడు మీరు రెండు వేళ్లు చూస్తున్నారు మీరు రెండు వేలు చూస్తున్నారంటే ఏకకాలంలో రెండు వేళ్లు చూస్తున్నారా అయితే ఒకదాని తర్వాత ఒకటి చూస్తున్నారా అంటే మీకు అనిపిస్తుంది ఒకే సమయంలో రెండు వేలు చూస్తున్నాము అనిపిస్తుంది కానీ సత్యం మీరు ఏకకాలంలో రెండు వేలు చూడటం ముందు ఈ వేలు యొక్క జ్ఞానం కలుగుతుంది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 మీరు చాలా డిస్టర్బ్ అయిపోతారు ఏముండరా నువ్వు దాన్ని డిస్టర్బ్ చేయకుండా ఏం పోనీ ఆయనతో మాట్లాడి వీడితో వీడి పని చేసేస్తో వీడికి కావాల్సింది ఇచ్చేస్తో ఆయనతో మాట్లాడేసి రెండో ఏక కాలంలో చేసేయచ్చు కదా అలా చేయటం అన్ని విధాలకు పోతారు సపోజ్ సీరియస్గా పాఠం చెప్పేస్తో కాఫీ తయారు చేసేసారనుకోండి ఆ కాఫీ ఎలా ఉంటుంది అది తాగక్కర్లేదు పాఠమైనా చెప్పగలరా కాఫీ అయినా లిక్చరిస్తా కాఫీ ఎలా తాగుతారు కాఫీ సపోజ్ మీరు కాఫీ లెక్చర్ చెప్తుండగా వాటికి తీసుకువెళ్ళి కాఫీ ఇచ్చారనుకోండి వాటి సంగత అవుతాడు దాన్ని ఒక సిట్ చేసి అక్కడ పెడతాడు తర్వాత మర్చిపోతాడు లేకపోతే దాన్నే తాగాలని అనుకున్నాడు అనుకోండి లెక్చర్ దేరా కాబట్టి తెలివైన పద్ధతి ఏమిటి ముందుకు తాగేసి పక్కన పెట్టేసి ఇంకా తర్వాత ఎందుకంటే మనస్సు ఒక సమయంలో ఒకదాని మీదే కేంద్రీకరించగలదు ఇప్పుడు కర్మ సందర్భంలో ముందు ప్రయోజనాన్ని నిర్ధారించుకునే కర్మ మీరు మొదలు పెడతారు నిష్ప్రయోజనమైన కర్మే మొదలు పెట్టరు తర్వాత ఆ కర్మ ధర్మబద్ధంగా ఉండాలి అధర్మ కర్మలకి నియమం వర్తించదు ఉదాహరణకి నేనేమో వాడి పో నేను పిక్ చేస్తాను పోకెట్ ఎలా పించి చేస్తాను ఎంత లభిస్తే దాంతో సంతోష సంతోషంగా ఉంటాను ఏ దృక్షాలు అభు సుష్ట ఏమీ లభించకపోయినా కూడా పరమేశ్వరార్పణ వస్తూ అనుకుంటా గానీ నేను తృష్ణ పెట్టుకోను అని అలా అనకూడదు ఈ రూల్ అక్కడ వర్తింపజేయకూడదు ఎందుకని అది బేసిక్ గా అధర్మం అధర్మానికి అధర్మం కూడా కర్మే ధర్మము కర్మే అధర్మము కర్మే కాబట్టి ఈ కర్మ సిద్ధాంత కర్మయోగాన్ని దానికి కూడా అప్లై చేస్తాను అని అనుకోవడం నిజానికి పోకెటర్స్ స్మగ్లర్స్ వాళ్ళు కూడా ఒక రకమైన కర్మయోగాన్ని వాళ్ళు ప్రాక్టీస్ చేస్తూ ఏదో ఈసారికి స్మగ్లింగ్ చేశాము లభించినంత లభించింది లభించిన దాంట్లో ఒక పర్సెంట్ వెంకటేశ్వర స్వామిది లభించకపోతే వీఆర్ రెడీ టు యాక్సెప్ట్ చేసి అది దాన్ని కర్మయోగం అంత అది చాలా తప్పు అలాగంటే సిద్ధాంతం కాదు అసలు కర్మ అంటే ధర్మమే అధర్మానికి ఇక్కడ చర్చ లేదు అసలు ఇదేం ధర్మశాస్త్ర గ్రంథం కాదు ఇదే కదా ధర్మశాస్త్ర గ్రంథాల స్థాయి దాటిపోయినప్పుడే కాబట్టి మీరు చేస్తారు చేసే మంచి కర్మ గురించే చెప్తుంది సో మీ ఫోకస్ కర్మ మీద పెట్టుకుంటారా కర్మ ఫలము కర్మ కర్మ ఫలం అంటుంది ప్రయోజనం మీద చింత చేయకండి ప్రయోజనం గురించి మీరు ముందే నిర్ధారణ చేసుకోవాలి ప్రయోజనం కర్మ ఆరంభించడానికి ముందే నిర్ధారతం ప్రయోజనం ఇప్పుడు కర్మ ఆరంభించారు ఆరంభించినప్పుడు మీ మైండ్ ఫోకస్ దేని మీద ఉండాలి కర్మ మీద ఉండాలా కర్మ ఫలం మీద ఉండాలా రెండింటి మీద ఉండలేదు దేని మీద ఉండాలి ఇది ప్రశ్న ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగం ఉన్నాడు వాడు ఒకటో తారీఖు నుంచి ఇరవై తొమ్మిది ముప్పై ఒకటో తారీఖు ముప్పై తారీఖు తారీఖు నుంచి ఇరవై తారీఖు వరకు కూడా ఆఫీసుకి వెళ్ళేప్పుడు వేల మొహం వేసుకు వెళ్తాడు నిరుత్సాహంగా ఈడ్చుకుంటూ వెళ్తాడు జీతం ఇచ్చి రోజు మాత్రం మహోత్సాహంతో వెళ్తాడు తర్వాత పొద్దున్న ఆఫీసులోకి వెళ్ళేప్పుడు ఏడు మొహం పెట్టుకుని వెళ్తాడు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 ఇంకో కథంలో ఉంటాడు ఇంకో గవర్నమెంట్ ఉద్యోగం ఉంటాడు ఇలాంటి వాళ్ళు మనకు కనపడతారు ఆయనకి ఈవేళ ముప్పై తారీఖు అయ్యే వాళ్ళు జీతాలు ఇస్తున్నారు తెచ్చుకో అప్పుడు ఉలిక్కిపడి వెళ్లి జీతం తెచ్చుకొస్తాడు అందరితో బాధగా వెళ్ళడం లేట్గా వెళ్లి జీతం తెచ్చుకొస్తాడు ఏమంటే నా జీతం మీద ఒక్కడదే మిగిలిందండి అందరూ పట్టుకెళ్లారు మీరు ఒక్కడే పట్టుకెళ్ళడం తర్వాత ఆయన జీవితంలో ఆయన కవర్ పెడితే ఆ జేబులో పెట్టుకుంటాడు జేబులో వచ్చి ఇంట్లో భాగ్య జీతం ఇచ్చేస్తాడు ఆవిడ చూసుకుంటుంది ఏమిటంటే ఈ నెలలో మీకు వంద రూపాయలు తక్కువ ఎందుకు వచ్చింది జీతం అని అడిగితే ఏమో ఏమో ఎందుకు తక్కువ వచ్చిందో చూడండి ఆ పే స్లిప్ తీసి ఏదో కట్టేదో ఎక్స్ట్రా పడింది అనమాట అందుకోసం తక్కువ వచ్చింది అది కూడా గమనించలేదు ఆయన ఆల్రెడీ గమనించారు అలా ఉంటాడు కానీ కర్మ చేసి పని చేసేప్పుడు మాత్రం రిసెర్చ్ కానీ లేకపోతే ఆఫీస్ వర్క్ కానీ చాలా పూచిగా చేస్తాడు చాలా శ్రద్ధగా చేస్తారు ఫలం వస్తుంది గవర్నమెంట్ ఆయనకి జీతం ఇవ్వడం అనేది అయినా టైంకి వెళ్తా టైంకి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 ఫోకస్ కి దాని మీద మీరు ఫోకస్ పెడితే దాన్ని ఫోకస్ ఏకాగ్రత అని అన్నారు తృష్ణ అని అంటారు చదువు మీద మనస్సు కేంద్రీకరణ చేశారనుకోండి దాన్ని ఏమంటారు ఏకాగ్రత అంటారు పాయసం మీద మనస్సు కేంద్రీకరించారు అనుకోండి దాన్ని ఏమంటారు ఏకాగ్రత అన్నారు తృష్ణ అంటారు ఇది ఇది ఫోకస్టే అది ఫోకస్ పేరు మారుతుంది సో కర్మ ఫలం మీద మనస్సు కేంద్రీకరిస్తే దాన్ని కర్మఫల తృష్ణ కర్మ మీద కేంద్రీకరిస్తే కర్మ యోగ చేయాల్సిందల్లా మనస్సుని పెట్టటం మనస్సు పెట్టు అంటారు నువ్వు మనస్సు దేని మీద పెడుతున్నావు కర్మ మీదనా కర్మ ఫలం మీదనా అంటే కర్మ మీద మనస్సు పెట్టు కర్మ ఫలం మీద మనస్సు ఎప్పుడూ పెట్టకు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 ఆ చిన్నప్పటి నుంచి వచ్చిన ట్రైనింగ్ అనండి లేదా జన్మ జన్మాంతరం నుంచి వచ్చిన వాసన ఆ కామనలు ఉంటాయి కోరికలు ఉంటాయి ఆ ఉంటుంది కాబట్టి అతి సహజంగా నీరు పొలమెరుగు అన్నట్లుగా మనస్సు కర్మా ఫలం వైపు పరిగెత్తు అప్పుడు ఏం చేయాలి ఒక రోగ్ హార్ట్స్ ఉందనుకోండి అది ఏం చేస్తుంది తప్పుదారులో పరిగెడుతుంది అప్పుడు ఏం చేయాలి దాన్ని నియంత్రించాలి సపోజ్ ఆ గురం ఎప్పుడు తప్పుదారి వెళ్లకుండా రైతుదారిలో సహజంగా వెళ్ళిపోతుంది అనుకోండి అప్పుడు మీరు నియంత్రించనే అక్కర్లేదు కాబట్టి అతి సహజంగా కర్మ ఏకాగ్రం చేసి మనస్సుని ఫలతృష్ణ విడిచేసి ఉండేటువంటి గొప్ప ఎవరైతే ఉంటారో వాళ్ళు పని కట్టుకుని ఫలతృష్ణని విడిచిపెట్టనక్కర్లా అతి సహజంగా అయిపోతూ ఉంటుంది వాళ్ళ కానీ వీడు వాసనలు అధికంగా ఉండి ఎప్పుడు తృష్ణే ఫలతృష్ణ మీదే ఉన్నప్పుడు అప్పుడు ఏం చేయాల్సి ఉంటుంది వాడు చక్కగా అభ్యాసం చేయాల్సి ఉంటుంది ఏవి అభ్యాసం చేయాలి తృష్ణా త్యాగాన్ని అభ్యాసం చేయాలి అలా అభ్యాసం చేయమని చెప్తే నడు చేయొచ్చు ఇప్పుడు ఇంట్లో పెద్దవాళ్ళకి సేవ చేస్తూ ఉంటాం ఆ తల్లిదండ్రులకో లేకపోతే వాళ్ళకో పెద్దవాళ్ళకి సేవ చేసేప్పుడు రెండు రకాలుగా సేవ చేయొచ్చు ఏమిటి విసుక్కుంటో తిట్టుకుంటో ఈ ప్రారంభం వచ్చింది తప్పదు ఈ బతుకున్నంతకాలం చేయక తప్పదు కానీ ఆ వాడేమో కొంత ధనాన్నో కొంత ల్యాండ్ ప్రాపర్టీనో చేతులు పెట్టు ఈ సేవ చేసినట్లయితే అది మనకు వస్తుంది కాబట్టి వీడు బతుకున్నంతకాలం సేవ చేసి జాగ్రత్తగా వాడి దగ్గర ఐదు ఎకరాలు పది ఎకరాలు ల్యాండ్ మనం బుక్ అది ఒక పద్ధతి ఇంకో పద్ధతి ఏమిటి ఆయన ల్యాండ్ మనకెందుకు పెద్ద ఆయన సేవకు యోగ్యుడు సేవ తీసుకోవడానికి అర్హుడు సేవ చేసే అవకాశం మనకున్నది పరమేశ్వర ప్రీతి కొరకు ఈ వ్యక్తికి నేను సేవ చేస్తున్నాను పైగా కావలసిన వ్యక్తి ఉళ్ళోవాడేం కాదు పైవాడేం కాదు అని ఒక ప్రేమతో మీరు సేవ చేశారనుకోండి ఏ ఆయన ల్యాండ్ మీకు ఇవ్వడా పై వరస్తారా మీకే ఇష్టం ఏ ఇంకోటి ఒకప్పుడు ఆయన ఇద్దామనుకుంటే మీకు వచ్చేస్తుందా మీకు ఆ కర్మ ఫలానుభవం పొందే యోగ్యత ఆ పూర్వజ కర్మ ఫలము ఆ ప్రారంధము ఉండదు ఇవ్వాలనుకుంటే వచ్చేస్తుందా ఒకప్పుడు ఇవ్వాలనుకుంటాడు ఏమీ ఇవ్వలేకపోతుంది ఒకప్పుడు వాడు ఇస్తాడు మీరు అందుకోలేకపోతారు కేజ్ జారిపోతుంది ఏదో రకంగా అరెస్ట్ అయ్యి జైల్లో కూర్చున్నానుకోండి ఏం చేస్తుంది ప్రాపర్టీ సూర్యుకి బోళ్లు ప్రాపర్టీ ఉంది అనంతపురంలో ఏం చేస్తే కాబట్టి ఒక పాయింట్ ఏంటంటే ప్రాపర్టీ రావడం కాదు ఒక సేవ చేసే అవకాశం కాబట్టి కర్మ కానీ మనం ఎలా చూస్తున్నాం జనాల్ని వాడిచ్చి ఆ ప్రాపర్టీ కోసం కక్కుర్చిపడి వాడికి ఏదో సేవ చేశారు దాంతో ఆ సేవ ఎంత భారంగా తయారవుతుందంటే చేస్తున్నంతసేపు బరువే వీడి ప్రాణాలు ఎప్పుడు పోతాయారు వీడు లెక్క పెడుకునే ఉంటాడు చాలా తప్పు కాబట్టి కర్మ కర్మఫలము రెండు ఉంటాయి ఆ ప్రయోజనాన్ని దీంట్లోకి తీసుకొచ్చి మీరు ఇష్యూని కన్ఫ్యూజ్ చేయొద్దు అధర్మాన్ని పిక్చర్లోకి పట్టుకొచ్చి ఇష్యూని కన్ఫ్యూజ్ చేయొద్దు ఇది అధర్మానికి సంబంధించింది కాదు ధర్మమే ప్రయోజనం లేంది కాదు ప్రయోజనం ఉన్నమాటే ఇప్పుడు కర్మ కర్మఫలము రెండు ఉంటాయి మీరు మనస్సుని రెండింటి మీద ఫోకస్ చేయడం కుదరదు మీరు ఏ మేర కర్మ మీద మీరు ఫోకస్ చేస్తారో ఆ మేరకి కర్మ మీద ఫోకస్ దెబ్బతింటుంది సఫలవుతుంది కాబట్టి మీరు కర్మలో మీదనే ఫోకస్ చేయండి క్రియాశ్లోకం ఇంకా చెప్తాను అందాము ఏ నీకు कर्मि कर्मयंद अग्यता फलेशु फल यु कदाचना एक कल मा योग्यता अं अर्थम इर्म उल कर्म फल కర్మని చక్కగా తీర్చిదిద్దడం మీ చేతిలో ఉంటుంది నూటికి నూరు పాళ్ళు మీ చేతిలో ఉంటుంది కర్మ ఫలాన్ని తీర్చిదిద్దడం ఒక్క శాతం కూడా మీ చేతిలో ఉండదు నూటికి నూరు పాళ్ళు మీ చేతిలో ఉండదు కాబట్టి మీ చేతిలో ఉన్న దాని మీద మీరు మనస్సు మీ చేతిలో లేని దాని మీద మనస్సు అది పాయింట్ ఇంకొకటి దీంట్లో ఇంకో రహస్యం ఉంది మహాత్ముడు అడిగారు కర్మలో మజా ఉందా కర్మ ఫలంలో మజా ఉందా అని అడిగారు ఏమండి వాడు కర్మలో మజా ఏ ఉంటుందండి కర్మ ఫలంలోనే మజా ఉంది అంటే నువ్వు ఎందుకు పనికిరావదలో పోకున్నావు వాడు వాడి అయోగ్యుడు అంతే వాడి జీవితంలో పనికిరాలేడు వాడు గవర్నమెంట్ ఉద్యోగం చేయడానికి తప్ప దేనికి పనికిరాదు కూడా ఏమండి కర్మ ఫలంలో మజా ఏమో నాకు తెలియదండి నేను చేసి కర్మలో నాకు మజా లభిస్తుంది మజా అంటే ఆనందం ఎంజాయ్మెంట్ నాకు లభిస్తుంది అంటే వాడు కర్మయోగింది వాడే కర్మయోగి ఇప్పుడు మైకేల్ యాంజిలోనే గొప్ప చిత్రకారుడు ఉన్నాడు వాడు చాలా భేదవాడు ఈనాడు మైఖేల్ యాంజిలో చిత్రాలు లక్షలో కోట్ల డాలర్లకు అమ్ముతారు కానీ ఆయన ఉన్న రోజుల్లో ఆయనకి బ్రెడ్ కూడా దొరికింది కాదు మైఖేల్ యాంజిలో చిత్రాలు వేస్తుంటే ఆయన ఏం చేసేవాటంటే చిత్రాలు వేసేసి ఆ చిత్రాలు అయిపోయిన తర్వాత వాటిని పావలాకి అర్ధ రూపాయికి అమ్మేసి అప్పుడు భోజనం చేసి కలక్షణం చేసేవట ఆయన చిత్రం వేస్తుంటే ఎవరో ఎవరిలో ఆయన్ని అడిగారు ఎంత వస్తుంది ఈ చిత్రానికి అంటే ఆయన నేను అలా ఏమనుకోవట్లేదు నేను చిత్రం వేసేదానికి ఆ పావల కోసం అర్ధ కోసం వేసేది కాదు ఈ చిత్రం మరైతే ఎందుకు వేస్తున్నావు చిత్రం అడిగింది ఐ లవ్ ఇట్ అండ్ ఐ ఎంజాయ్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 మైకెల్ యాన్జీలో అంతటి స్థాయికి చెందిన చిత్రకారుడు కాగలుగుతాడు అలా కాకుండగా రెండు మూడు బొమ్మలు వేసేప్పటికే మనం గ్యాలరీలో ఎప్పుడు పెడదాము ఆక్షన్ ఎప్పుడవుతుంది మనకి ఎన్ని రూపాయలు వస్తాయి ఆలోచన చేసి వాడికి వెయ్యి రూపాయలు ఐదు వేలో అలా వస్తుందంటారు మీ టూ అని మీ అని నేను కూడా ఉన్నాను అన్నట్టుగా వెయ్యి మంది చిత్రకారులో వీడు కూడా ఉంటాడు సంతల ఎర్రతలపాగా అనే సామెత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 అది అది వాళ్ళ చేతుల్లో ఉంటుంది చిత్రకారుడి చేతిలో ఉంటుంది నా చిత్రాన్ని ప్రపంచం అంతా గుర్తించాలి అని అంటే చిత్రకారుడు ఏం చేయగలుగుతాడు దానికి ఇట్ ఈస్ నాట్ ఇన్ హిజ్ హ్యాండ్ అతని చేతుల్లో ఏ ఉంది చిత్రాన్ని తయారు చేయడం మాత్రం అతని చేతుల్లో సపోజ్ చిత్రాన్ని వేస్తుండగా దీనికి ఎన్ని డబ్బులు వస్తాయో అనే ఆలోచన వచ్చింది ఆ చిత్రం ఎలా తయారవుతుంది అధ్వానంగా తయారవుతుంది వినాయకం త్రిపుర వాహనం తయారవుతుంది బట్టి కర్మ ఫలము మీద నీవు ఫోకస్ పెట్టదు అసలు కర్మ మీదే నువ్వు ఫోకస్ చే అంటే ఒకటంట మరి ఫలం మాటేటండి అదే మరి అక్కడే పోయింది దెబ్బ అక్కడే పోయింది నువ్వు ఆ ప్రశ్న అడిగావంటేనే పోయిందంటే దాని దాని మహిమంతా అక్కడే పోయింది అంటే చూడండి దాని అర్థం ఏంటంటే మనిషి సహజంగా ఆనందాన్ని కోరుతారు స్థాన్ని పొందటం కోసమే కదా ని మనిషి ఏమనుకుంటాడంటే కర్మ ఫలంలో సుఖానుభూతి ఉంటుంది అనుకుంటాడు కానీ కర్మలో సుఖానుభూతి ఉంటుంది అని తెలుసుకోలేకపోతాడు అంచేతనే శ్రీకృష్ణుడు బోధిస్తున్నాడు రైట్ డిస్కవర్ జాయ్ ఇన్ యాక్షన్ డోంట్ థింక్ దట్ దెర్ ఈస్ జాయ్ ఓన్లీ ఇన్ ది రిజల్ట్స్ ఆఫ్ యాక్షన్ అటువంటి ఒక బుద్ధి తక్కువ ఆలోచన పట్టుకోకు అది తెలివితేట ఆలోచన లేదు కర్మ ఫలం వస్తేనే జాయ్ ఉంది అని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 అప్పటికి ఇష్యూస్ అన్ని క్లౌడ్ అయిపోయి చాలా అధ్వానంగా తయారవుతుంది తల్లికి కలిగే ఆనందమేదో వీటికి చేసి సేవ టైంలోనే కలుగుతుంది ఎందుకో తెలిసిన హర్ మైండ్ ఈజ్ ట్యూన్డ్ లైక్ దాట్ డిస్కవరింగ్ జాయ్ ఇన్ కర్మ షీఈ్ నాట్ డిస్కవరింగ్ షీఈ్ నాట్ వెయిటింగ్ ఫర్ గెయినింగ్ జాయ్ ఇన్ ది ఫలం అంచేతనే ఆమె ఎంజాయ్ చేయగలి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 ఇంకా ఇంకా చెప్తాం దీని గురించి ఇలా చెప్తూ ఉంటాను భాష్యం ఇంకా రెండో హాస్ ఉందాం కర్మఫల హేతు కర్మఫలమునకు కారణము మా భూ కావద్దు అంటే కర్మహేతువు కానీ కర్మఫల హేతు అవ్వద్దు కర్మహేతు అవ్వడం అంటే ఏమిటి కర్మని సుసంపన్నము చేసేందుకు ఎంత కృషి చేయాలో అంత కృషి చేయి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 దుఫలాన్ని మేనికులేట్ చేసే ప్రయత్నం చేయవచ్చు ఓ సైంటిస్ట్ నిరుగుతున్నాయి అందరికీ ప్రమోషన్లు వస్తున్నాయి ఆ సైంటిస్ట్ అన్నారు మీరు కూడా ప్రమోషన్ రావాలి ఇంకా ఎందుకు రాలేదో మీకు మీరు వెళ్ళి అడగండి అడిగితే ఇస్తారు అంటే ఆయన అన్నా నేను ప్రమోషన్ ఎప్పుడు అడగను ప్రమోషన్ వెళ్ళి అడగడం అది బిలో మై ఐ వాంట్ డూ దాట్ వాలీబాల్ వర్క్ చేస్తున్నప్పుడు రికగ్నైజ్ చేసి వాళ్ళు ఇవ్వాలి అంతేగాని వెళ్ళి అడగడం ఏమిటి ఇట్ ఈస్ బిలో డిగ్నిటీ సో ఐ వాంట్ ఆఫ్ ఓకే అయితే ఓ పని చేయదు ఇంకా ప్రమోషన్ ఇవ్వలేదని మిగతా వాళ్ళకి వచ్చేసి మీకు రాలేదని ఒక అసంతృప్తిని మీరు ప్రకటించాలి అప్పుడు వాళ్ళు రికగ్నైజ్ చేసి మీకు గుర్తిస్తే కానీ అడగందే కానీ అమ్మబెట్టదని సామెత ఒకటి వాళ్ళకి తెలియాలి మీరు అసంతృప్తిగా ఉన్నారని తెలిస్తే వాళ్ళు మీకు ఇస్తారు ఓకే ఎలాగో అసంతృప్తిని ప్రకటించడం అంటే మీరు చేస్తున్న వర్క్ మానే అయితే వర్క్ తక్కువ చేయటమో పొరపా అవగా చేయటమో మానేయటమో వన్ ఆఫ్ దీస్ థింగ్స్ అంటే ఆయన అన్నాడు నెవర్ ఐ విల్ నెవర్ డూ దాట్ వర్క్ ఈజ్ మై లైఫ్ కాబట్టి వర్క్ మానేసి తద్వారా వాళ్ళ మనస్సు వాళ్ళని వాళ్ళ దృష్టికి తీసుకొచ్చి తద్వారా ప్రమోషన్ తెచ్చుకోవడం అనేది ఐ విల్ నెవర్ డూ దాట్ అని చెప్పాడు ఆయన హీఈ్ ఎ హ్యాపీ పర్సన్ ఐడెల్ మనిషి హ్యాపీ అవ్వడం కర్మలో జాయి డిస్కవర్ చేసిన వాడే హ్యాపీ క ఎందుకంటే ఈ జీవితంలో కర్మ లేని జీవితం లేనే లేదు ఆ మాట రాబోతోంది పొద్దున్న లేస్తే రాత్రి పడుకునేదాకా కర్మ లేకుండా ఏం కొంతమంది నా దగ్గరికి వచ్చి అంటారు మేము ఇంకా ముందే ఎర్లీ రిటైర్మెంట్ తీసుకుని వేదాంతం చదువుతూ ఉంటాం నేను వేదాంతం అంటే చదవ బుక్ కదా అది వేదాంత ఈజ్ నాట్ ఏ బుక్ reading your certain pages are certain sections are certain chapter sri vedanta then what is vedanta vedanta is living a life of vedanta vedanta is same as living vedanta aitham mallen chebutaru meru sakara nu yoga meru chestunnaru aadi varamu randi vachina vedanta goru vedanta ante urike inni peddhi niladhavu inni gantam samayam kaadu mukhyam oka గంట చదివినా వారానికి ఆ చదివింది ఒక గంట చదివినా మూడు గంటలు చదివినా నాలుగు గంటలు చదివినా ఆ చదివిందేదో జీవితంలో అనుభవానికి తెచ్చుకునే ప్రయత్నం చేయాలి అంటే నీకు ఫీల్డ్ ఉండాలి ఆ ఫీల్డ్ ని ఆ వర్కింగ్ ఫీల్డ్ నిధులు పెట్టేసి నా పక్కన చిచ్చ భిక్షానికి తయారైతే గ్రోత్ ప్రాబ్లం కావచ్చు నీకు ఆ ఫలాకాంక్ష ఉన్నట్లయితే ఈ విల్ సఫర్ ఇవే సన్యాసం పుచ్చుకున్నాను మీరందరూ నాకు పాడుపు అని అన్నట్టుగా తయారవుతుంది don't work kaapati stay where you are but try to enjoy the work that you do parvaati <repeat> inkotha undi naaku job satisfaction ledane maata velapukuntundi chaala undu antha undu enduku ledhu adi vaallu work obsession al enduku ledhu job satisfaction neeku enduku ledhu chusko ante ante naa skill veru nen justu udyogam veru nen engineer ni ikkada clerk ga banchestunnanu i'm not like okay drop గెట్ హోల్డ్ ఆఫ్ అనగర్ జాబ్ కానీ కాదండి అనగర్ జాబ్కి వెళ్ళాలంటే జీతం తక్కువ ఇస్తున్నారు అంటే మరి అటువంటి డోంట్ టాక్ లైక్ డబ్బుతో మూడెడతారు మూడి పెట్టేటంటే అయిపోయింది చెడిపోయింది కేసు అంతే కాబట్టి జాబ్ సాటిస్ఫాక్షన్ ఎందుకు లేదు అంటే నాకు ప్రమోషన్లు అవి రావట్లేదు అంతే జాబ్ సాటిస్ఫాక్షన్ చాలా తప్పదు ఆ జాబ్ నీకు సూటబుల్ జాబ్ అయినప్పుడు నువ్వేం చేయాల్సి ఉంటుందంటే ఆ కర్మలో ఆనందాన్ని ఆవిష్కారం చేసుకోవాలి కర్మలో ఆనందము ఉంది దాన్ని ఆవిష్కారం చేసుకోవాలి ఇప్పుడు నేను ఇంకో దృష్టాంతం చెప్తా చూడండి చిన్న దృష్టాంతం పుస్తకాన్ని తయారు చేయటంలో ఆనందం ఉందా లేకపోతే ఆ పుస్తకం అమ్మితే నాలుగు కాపీలు అమ్మితే నాలుగు యాభై రెండు వందలు వస్తే ఆ ఆనందం అంతేగాని ఈ తయారైన పుస్తకం నుంచి రెండు వందలు వస్తాయని ఎవడైతే అంటాడో వారికి ఆ రెండు వందలే మిగులుతాయి దీంట్లో ఆనందం ఎలాగ ఉండదు వాడి వాడి కళ నుంచి వచ్చే పుస్తకాల్లో సారం కూడా ఏమి ఉండదు పిప్పి పిప్పి ఏమీ నిస్సారంగా ఉంటాయి వందలాది పుస్తకాలనే నిస్సారం ఎందుకు పనికిరావు వాటిలో ఏమీ ఉండదు కాబట్టి సో ది పా ది పాయింటేజ్ కర్మలో ఆనందాన్ని ఉంది కర్మలో ఆనందం ఉన్నది మనిషి కోరిది ఆనందాన్ని కర్మని కోరటం లేదు కర్మఫలాన్ని కోరటం లేదు కోరిది ఆనందం అల్టిమేట్ గా కోరిది ఆనందం ఆనందం కర్మఫలంలో ఉందని భ్రమపడి కర్మఫలం వెంటబడుతుంది వాస్తవంలో కర్మఫలంలో ఉంటుంది ఒకసారి ఆనందం చాలా అల్పంగా ఇంద్రియాలకు సంబంధించి ఇంద్రియ భోగం ఒకసరంత ఉంటుంది వాస్తవమైన సాత్వికానందము హృదయానందము ఆత్మానందము కర్మలో ఉండే అది నువ్వు డిస్కవర్ చేయ యు లూజ్ యువర్ సెల్ఫ్ ఇన్ కర్మ కర్మని కనుక మీ కర్మని మీకు ఈ రకంగా ఈ సటిల డిస్కస్ చేస్తుంటే సో మెనీ థింగ్స్ కమ్ కర్మ ఫలం మీద మీరు ఫోకస్ చేసి మీరు వర్క్ చేస్తున్నారనుకోండి అప్పుడు మీ ఈగో అది రిజాల్వ్ కాకుండా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 కర్మే ఉంటుంది తెప్పిస్తే కర్త ఉండడం ఏమండి తర్వాత మీరు కర్మ చేసేటప్పుడు కర్మ ఫలం కోసం కర్మ చేస్తున్నారనుకోండి కర్మ అలాగే నీళ్లు కారిపోతూ ఉంటుంది కర్తే దృఢంగా ఉంటాడు అక్కడ ఉన్నాడు అంటే అది విక్షేపము సంసారము కర్త విలీనమయ్యాడంటే దారి పేరే సమాధి అదే సమాధి అంచేతనే మీరు కర్మలో సమాధిని చేరుకోవచ్చు కర్మలో సమాధి ఇప్పుడు మీరు ఒక పని చేస్తున్నారనుకోండి ఒక స్కిల్ఫుల్ జాబ్ చేస్తున్నారనుకోండి మీరు పూర్తిగా దాంట్లో నిమగ్నం అయిపోయి ఉంటారు మీకు ఆకలి తెలియదు దప్పికి తెలియదు చుట్టుపక్కల ఎవరున్నారో తెలియదు యూ యూ గెట్ అబ్జార్బ్డ్ ఇన్ ఇట్ ఆ అబ్జార్ప్షన్ అనేది అదే సమాధి అండి కాబట్టి కర్మలో సమాధిని మీరు డిస్కవర్ చేయవచ్చు అది వన్ టు ట్రైన్ హిజ్ మైండ్ ఇన్ దట్ డైరెక్షన్ దానికి పద్ధతి ఏంటంటే నువ్వు చేయాల్సిన దానికంటే చేయకూడనిది మా కర్మ ఫలహేతుర్భూ